పరిశుద్ధుడ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి నీకు వందనాల ప్రభా ఈ యొక్క ఆరాధన అంతట్లో మీరు మాకు తోడుగా ఉండి పాటల ద్వారా మహిమనంది వాక్యం దారాన్ని స్వరందారా మాట్లాడమని నజరేడైన యేసు క్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె చేతితో నన్ను పచ్చుతో నీ ఆత్మతో నన్ను నాడు అనుక్షణము నన్ను చెక్కుము శిల్పి చేతిలో శీలాండెను అనుక్షణము నన్ను చెక్కుము నీ చేతితో నన్ను పాటుతో నీ ఆత్మతో నన్ను నాడుపు శిల్పించతిలో శీలాండెను అనుక్షణము నన్ను చెక్కుము అంధకార లోయలోనా సంచరించిన భయము లేదు అంధకార లోయలోనా సంచరించిన భయము లేదు నీ ృవకు నిత్య వెలుగు నీ వాక్యం శక్తి గలది నాతో నిత్య వెలుగు నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు ఇంటి చేతిలో anukshanamu nanu chakku mu gora papini nenu taanri papayubilo padiyuntini gora papini nenu taanri papayubilo padiyuntini levanettumo shuddichayuma పొందనీ నీదు ప్రేమను శుద్ధి చేయము పొందనీ నీదు ప్రేమను నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో అలా సెకండ్ కొరెన్థియన్స్ థర్టీన్త్ చాప్టర్ ఫోర్టీన్త్ వచ్చినము అలా సెకండ్ కొరెన్థియన్స్ 13th చాప్టర్ 14th వచ్చినము పశుధర ప్రేమాల దేవ కృపణ తండ్రి దేవా హై సుప్రభా నీకు వెళ్ళి కృతజ్ఞతలుస్తా హజ వైశుద్రమైన సర్వశక్తి మంత్రుల సర్వాధికారి నీకు వందనారు ప్రభా దేవాయ ప్రభ మరి వాక్యం చేత ప్రభా మీరు మరుగుదా చేత మాట్లాడండి ప్రభా దేవాయప్రభ నాకున్న సొంత తలంపులను గద్దించి కొట్టి వేసి ప్రభా నీ యొక్క జ్ఞానం చేత నడిపింపు దాయిచ్చింది తండ్రి దేవ ముఖ్యంగా ప్రభా మా ఆత్మ విన్నేతరు విప్పండి నీ యొక్క సత్యాన్ని ప్రభా మేము ధరించుకోవాలా కాబట్టి ప్రభా నీ యొక్క సత్యమే మాలో ఉండి నడిపించే దేవుడు ప్రభ నీకు వందనాలు తండ్రి దేవా ఏచుప్రభ నాకున్న ప్రతి ఒక్క సొంత తలంపులను గద్దించి కొట్టివేసి ప్రభా ప్రతి ఒక్క దుష్టుని ప్రభా ఏచుకృష్ణాము గద్దించి కొట్టివేసి ప్రభువా మరి నీ యొక్క తలంపులో నీ యొక్క ఆలోచన చేత నడిపింపు దయచేసి ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపింపు దయచేయమని ఏచుకృష్ణ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్స్ థర్టీన్త్ చాప్టర్ లో ఫోర్టీన్త్ ఫస్ట్ కొరెనియన్ సార్ లేదన్నా సెకండ్ కొరెన్యన్ సార్ థర్టీన్ లో ఫోర్టీన్ అండి థర్టీన్ లో ఫోర్టీన్ లాస్ట్ అధ్యయం ప్రభు అయిన కృపయు దేవుని ప్రేమలు పరిశుద్ధాత్మ సహవాసములు మీకందరికీ తోడైందని కదా మరి ఇది ఏంటంటే నేను టాపిక్ పెట్టుకునేది ఏంటంటే పిల్లర్ ఆఫ్ టాపిక్ వచ్చేసి పిల్లర్ ఆఫ్ ఫైర్ అనమాట పిల్లర్ ఆఫ్ ఫైర్ ఈ పిల్లర్ ఆఫ్ ఫైర్ అన్నప్పుడు మనము అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే మెయిన్ గా ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఆ ప్రభు అనే ఎయిస్ అంటే దేవుని యొక్క కృప కోసం మాట్లాడుతుంది కాబట్టి ఆయన గ్రేజ్ కోసము ఇంకోటి పరిశుద్ధాత్మ కోసం మాట్లాడుతుంది అంటే దేవుని యొక్క కృప కావాలా ప్రేమ కావాలా ఇంకా పరిశుద్ధాత్మ This is the 3rd thing. I will say that God is the first thing. This topic is the pillar of fire. I will tell you about pillar of fire. Why is this God's name? It is the first thing that God is the first thing that God is the first thing that God is the first thing. This is the grace of the Lord Jesus Christ and the love of God. a love of god undala the fellowship sahavasam anedi undala itlante sahavasamu fellowship of the holy spirit anamata devun yokka sahavasam anaku kavala be with all of you de devunlone undalamata un holy spirit anedi itlante devun yokka aatma manallo unte ayin yokka sahavasam anaku undagalugutundi ayin yokka aadarana manaku undagalugutundi enduku ayina aadarana manaki kavala ayina sahavasam manaku enduku kavala కదా దేవుని యొక్క సాహవాసం మనకు ఉంటేనే మనము ముందుకు వెళ్ళగలుగుతాము అనే సాహవాసం లేకపోతే మనము ఏం చేయలేమనమాట ఎందుకంటే మన లైఫ్లో ఆ దేవుని యొక్క కృప మనకి కావాలి అంటే ఆ కృపని మనం ఎట్లా అంటే ఆక్స్ చాప్టర్లో ఫిఫ్టీన్త్ లెవెన్త్ వచ్చినప్పుమని ఉంటుందంటే ప్రభువైన ఏసు కృప చేత మనము రక్షణ పొందుదామని దేవుని యొక్క రక్షణ పొందాలని నమ్ముచున్నాము కదా అలాగనే వారు రక్షణ పొందుదురు అనేను అని ఉందనమాటర్ ఫిఫ్టీన్త్ లెవెన్త్ వచ్చినంలో అంటే మరి దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనకి కావాలంటే ఫస్ట్ ఆయన మనం చూజ్ చేసుకున్నారు కాబట్టి ఆ చూజింగ్ లో ఎట్లంటే మెయిన్ గా ఆయన కృప మనకు కావాలా ఆయన కృప ఉంటేనే మనము రక్షణ పొందగలుగుతాము ఆయన కృప ఉంటేనే మనము రక్షణ పొందగలుగుతాము ఆ రక్షణలోకి మనం వెళ్ళగలుగుతాం అనమాట ఎందుకంటే ఆ రక్షణ దేవుని యొక్క రక్షణ ఎప్పుడైతే మన మీదకి వచ్చిందో ఆయన యొక్క కృప మన మీద ఉన్నట్లే అందుకే అది మనం నమ్మాలా మరి ఆయన రక్షణ పొంది ఉన్నాం కాబట్టి ఇంకా ఎక్కువ కృప మీద కృప పొందుతూనే ఉన్నాం అందుకే దేవుడు ఎన్ని తెగులు పెట్టినా ఈ కాలంలో మనల్ని కాపాడుకుంటూ ఉన్నాడు దేవుడు ఎందుకంటే దేవుని యొక్క హోలీ స్పిరిట్ అనే సహవాసం మనకు ఉంది దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలో ఉంది గైడ్ చేస్తాం కాబట్టి ఆయన ఇచ్చిన శక్తి ద్వారా ఆయన చూపించిన కృప ద్వారా ఆయన చూపించిన ప్రేమ ద్వారా ఇవన్నీ మనం పొందుకోగలుగుతున్నాం అనమాట అంటే దేవుని యొక్క కృప మనకి కావాలా ఆయన లవ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ప్రేమ మనకి కావాలా ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ మనలో ఉంటే మనము ఎప్పటికైనా నిలబడతాం అనమాట ఆయన ప్రేమలో మనము ముందుకు వెళ్తూనే ఉంటాము అందుకే ఆయన అంటున్నామాట ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే గ్రేస్ ఆఫ్ లాడ్ అనమాట గ్రేస్ ఆఫ్ లాడ్ ఈ గ్రేస్ అనేది కౌంటింగ్ అవుతుంది కృప కృప మీద కృప దేవుడు మనకు అనుగ్రహిస్తూనే ఉన్నాడు కృప మీద కృప మనం పొందుతూనే ఉన్నాము ఆ కృప ఉంది కాబట్టి ఎన్ని తమిళ వచ్చినా ఏది వచ్చినా ఆయన మనం కాపాడుతున్నాడు ఎందుకంటే ఆయన మనల్ని చూజ్ చేసుకున్నారు కాబట్టి మనం కాపాడగలుగుతున్నాడు దేవుడు ఒకవేళ ఆయనే కృపలో మనం లేకపోయి ఉంటే ఎన్నో శిక్షలు అనేది మనము అనుభవిస్తుంటాం కొన్ని శిక్షలు పొందుతాము కొన్ని శిక్షలు ఇంకా వెయిట్ చేస్తుంటాయి అనమాట అంటే శ్రమల మీద శ్రమలు అనుభవిస్తూనే ఉంటాము ఆయన కృపల్లో మనం సంతోషం ఉంటాము ఆయన కృపల్లో అన్ని మనం పొందుకున్నాము కానీ దానికంటే ఎక్కువ మనకి కావాల్సిన సహవాసం ఏంటంటే హోలీ స్పీరిట్ అనమాట దేవుని యొక్క ఆత్మ మనకి కావాలా పరిశుద్ధ ఆత్మ సహవాసం మనకి కావాలా అరే దేవుని యొక్క ఆత్మ సహవాసం మనకి కావాలి అనంటే దేవుడు మనకు ఒకటి అగ్జామ్ చేసినమాట రోమన్ సిక్స్టీన్త్ ఫిఫ్త్ చాప్టర్ లో ఫిఫ్త్ వచ్చినం ఉంటదన్నమాట రోమన్స్ ఫై ఫైలో ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనము ఆ అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారానే దేవుని ప్రేమ మనకు హృదయంలో కుమరింపబడి ఉన్నది కాబట్టి దేవుని యొక్క ప్రేమ మన హృదయంలో కుమరింపబడి అంటే నిరీక్షణ ఆయన కోసము మనం ఎదురు చూసినప్పుడు ఆయన కోసము ఆయన యొక్క సహవాసం కోసం మనం పొందుకోవాల అంటే దేవుని యొక్క సహవాసం మనకు కావాలా ఇంకా పరిశుధాత్మ మనలో లేకపోయి ఉంటే ఆయన పరిశుధాత్మ పొందుకోవడము అలాంటివి అనమాట అంటే దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ మనలో ఉంటే ఎప్పుడు మనం సిగ్గుపడామనమాట ఎవ్రీథింగ్ లో ఫైన్ గా ఉంటాము ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ మన హృదయంలో ఉంటుంది కాబట్టి మనం ఆయన కుమారుల అన్నబడతాం అనమాట దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు ఆయన శక్తి ఆయన్ని మనల్ని ఏర్పరచుకున్న దేవుడు కాబట్టి మనం ఆయనకి కుమారులాగా ఉండిపోతాం అనమాట ఎందుకే ఆయన ఇచ్చిన ప్రేమ ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మ ఎందుకంటే పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు మనకి ఎట్లా ఉంటదంటే దేవుని యొక్క సహవాసం మనకి కావాలన్నప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ కదా పరిశుద్ధాత్మ సహవాసము ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ హోలీ స్పిరిట్ ఫెలోషిప్ విత్ ది గాడ్ అనమాట విత్ హిమ్ ఆయనతోటి మనము సహవాసం కలిగి ఉండాలి ఆయనే అంటే నీ ఆత్మ ఆయన యొక్క ఆత్మ ఒక హ్యాపీనెస్ ఉంటుంది ఒక సహవాసం అనేది ఉంటుంది ఒక ఫెలోషిప్ అనేది మనకు ఉండదనమాట ఎందుకంటే ఆయన మనకు ప్రాపర్ గా గైడ్ చేసే దేవుడు ఆ మనము ఎలాంటి దారిలో వెళ్ళాలి అని అనుకున్నా మనము ఆయనే ఆత్మ మనం పొందుకుంటే కరెక్ట్ వేళ మనం వాక్ చేయగలుగుతాం మన లైఫ్ అనేది చేంజ్ అవుతుంది ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ మనలో ఉంటే ఫస్ట్ ప్రేమ ఆయన మనకు చూపించాడు ఆయన టీచింగ్ ప్రాసెస్ ఎట్ రోజు రోజుకు మనం కొత్తవి నేర్చుకోగలుగుతాం దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉన్నప్పుడు అని ఎవ్రీథింగ్ న్యూగా నేర్పిస్తాయి ఫ్రెషర్ గా ఉంటాయి అనమాట ఎవ్రీ టీచింగ్ నువ్వు ఏది దేవుని యొక్క సుమార్త బోధిస్తున్నావో అవన్నీ నీకు కొత్తగానే ఉంటాయి రోజు రోజుకి దేవుడు మనకి కొత్త బయలుపరుస్తూ ఉంటాడు తాజా ఆయన మనకి కుమరిస్తూ ఉంటాడు అనమాట దేవుడు అందుకే పరిశుద్ధాత్మ సహవాసం మనకి కావాలా దేవుని యొక్క పరిశుద్ధాత్మ సహవాసం మనం మనలో ఉంటే మనము ఎలాంటి తప్పు ధరలకు వెళ్ళలేము ఒకవేళ అలాంటి దారిలో మనం వెళ్తున్నామా లేదా అని కూడా దేవుడు మనం చూపిస్తూ ఉంటాడనమాట నువ్వే దారిలో ఉన్నా నువ్వు ఎట్లా అంటే మనం నడిచే విధానం ఎట్లా ఉందో దేవుడు మనకు చూపిస్తుంటాడు రెండు పేస్ అందుకే దేవుని యొక్క ఆత్మనే మనం పొందుకొని ఉండుంటే ఆయన ఇంకా డైరెక్ట్ సత్యంలోకే నడిపిస్తాడు అట్లనేనమాట అంటే దేవుడు చూపించిన ప్రతి ఆయన సత్యంలోకే నడిపిస్తూ ఉంటా మళ్ళా రోమన్స్ సిక్స్టీన్త్ చాప్టర్ ట్వంటీలో రోమన్ సిక్స్టీన్త్ చాప్టర్ ట్వంటీలో ఏమైనా ఉందంటే ఆ దాడ్ ఆఫ్ పీస్ విల్ సూన్ క్రస్ సాట్ అండర్ యువర్ ఫీట్ అనమాట అంటే దేవుడు ఆ సమాధన దేవుడు సాధారణ ఏం చేస్తా అంటే కాల క్రింద త్రొక్కేసారనమాట చిదుగా కుట్టేశారనమాట అంటే దేవుని యొక్క హోలీ స్పిరిట్ మనలో ఉంటే ఆయన యొక్క గ్రేస్ మనలో ఉంటే ఆయన యొక్క కృప మనలో ఉన్నప్పుడు ఆయన యొక్క పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఆ యొక్క సాహిత్యాన్ని మనం ఏం చేయగలుగుతాం దాన్ని చితగా కొట్టేయగలం అలాంటి శక్తి మనకు అని దేవుడు చెప్తామంటారు ద గ్రేస్ ఆఫ్ అవర్ లార్డ్ జీజస్ క్రైస్ బీ విత్ యూ దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు మనం ఏం చేయగలుగుతామంటే అన్నిట్లో విజయం పొందగలుగుతాము కదా దృష్టిలు కూడా మనల్ని చూసి పారిపోతాడు అందుకే కదా పౌలు నడిచినప్పుడు ఆయన చూసి కూడా సైతాన్ని పారిపోతావు ఒక ఆమె ఉంటది కదా ఆమె సుగం ముగ్గా అన్ని చెప్తా ఉంటది కానీ పౌలు ఆమెను చూసి గుర్తుపట్టేసి ఆమెలో ఉన్న సాయితాన్ని వెళ్ళగొట్టేసి లేచిపోతున్న ఆమంలో ఇది మనకు తెలుసు ఆయన స్టోరీ అది కొన్ని మనం విన్నాం బైబుల్స్లలో బైబుల్ స్టోరీస్ లో మనం విన్నాం అవి రియల్ స్టోరీసే జరిగి జరిగినాయి కాబట్టి అందుకే పౌలు కొరెంతియన్స్ కి ఇవన్నీ చెప్తున్నారనమాట ఆ సంఘానికి కొరెన్థియన్స్ కి ఏమేం రాయాలో ఆ యొక్క సంఘంలో ఏం తక్కువ ఉందో మరి వాళ్ళ కమ్యూనికేషన్ ఎట్లా ఉంది అవన్నీ ఈ సంఘంలో తెలిసిపోతాయనమాట అందుకే ఆయన అంటున్నమాట మే ద గ్రేస్ ఆఫ్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్ దేవుని యొక్క గ్రేస్ మీరు పొందుకోండి అని లవ్ ఆఫ్ గాడ్ అని చెప్తున్నాడు అంటే దేవుని యొక్క గ్రేస్ మీరు పొందుకుంటేనే మరి దేవుని యొక్క ఆ ప్రేమలో మీరు నడవగలుగుతారు ఆయన ఫెలోషిప్ మీలో ఉండాలి హోల్డ్ స్పిరిట్ బి విత్ యూ ఆఫ్ ఆల్ యూ అని చెప్తున్నమాట బీ విత్ ఆల్ ఆఫ్ యూ అని చెప్తున్నారు అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ సహవాసం మీలో ఉంటే మీరు అందరికీ దేవుడు తోడయ్యి ఉంటాడు అని తెలివిచ్చు అనమాట అందుకే దేవుని యొక్క ఆత్మ మనలో ఉండాలా ఆయన ఆత్మ మనలో ఉన్నంత వరకు మనము ఎక్కడికి లెఫ్ట్ రైట్ టర్న్ కాలేము ఎందుకంటే ఆయన మనకి గైడ్ చేస్తూ ఉంటారు దేవుడు ఆల్రెడీ మనకు ప్రకటన తెలుసు కదా ఫస్ట్ మనము ప్రకటన ఏడు సంఘాల కోసం రాయబడి ఉంటుంది సెవెన్ చర్చెస్ ఇది Um, Provincians of Asians country and a unique I, un I Asians on a any grace and peace to thee you from in who is and was not is it come and from the sevenfold spirits be before his throne and mata the devini Ioko sangala kosomo raibad yundha uh, seven spirits and to devini eratman kosomo eru sangala kosomo aya raibad yunne ka but in manakko tellzhu a yoru sangal ette la unna yom ఆ ఏడు సంగలు దేవుని యొక్క పరిశుద్ధాత్మ పొందుకున్నారా మరి వాళ్ళు ఏ విధంగా నడిచినారు వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంది ఆ ఏడు సంఘాలు చదువుతుంటే మనకు అర్థమైపోతుంది కదా అంటే ప్రకటనలో ఆల్రెడీ మనకు అన్న వివరిస్తూనే ఉన్నాడు ఆ ఏడు సంఘాలు ఉన్నాయో ఒక్కొక్క సంఘం కోసము అట్లనే అనమాట ఒక్కొక్క సంఘంలో ఉందో మనం అది తెలుసు కానీ ఈ లోకంలో అంతా ఆ ప్రకటనను రివర్స్ గా చదివి రివర్స్ గా వాళ్ళు అండర్స్టాండింగ్ చేసుకొని అంటే ఇష్టం వాళ్ళతో వచ్చింది వాళ్ళు వెళ్ళిపోతున్నారు కానీ అక్కడ ఆత్మీయమైన సత్యం ఎవరు గ్రహించలేకపోతున్నారు కానీ దేవుడు ఆ కృప మనకి ఇచ్చిన కాబట్టి ఆ ప్రకటన ఆ ఏడు సంఘాల కోసము మనకు దేవుడు వివరించి తెలియజేసానమాట అట్లా అంటే దేవుని యొక్క సహవాసం మనలో ఉంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలో ఉంటే సత్యం అనేది మనకి బలపరుస్తూనే ఉంటాడు దేవుడు అందుకే పౌలు ఆ ఏడు సంఘాల కోసం రాసినప్పుడు తెలిసిపోతుంది ట్వెల్త్ వచ్చడంలో మనము ఈ కొరెన్స్ ట్వెల్త్ వచ్చడంలో చదివితే సంఘాల కోసం రాసి ఉన్నారు కదా అట్లా ఎన్నోసార్లు మనం పడిపోతుంటాము లేస్తుంటాము కానీ దేవుడు ఆయన్ని పరిశుద్ధాత్మ మనలో ఉంటే మనం ఎప్పుడు పడిపోము ఒకవేళ అలాంటి బలహీన సమయంలో ఉన్నప్పుడు కూడా ఆయన మనం బలపరిచే దేవుడు అందుకే ఆయన అంటున్నాడు రక్షణ పొందమంటున్నాడు అంటే నమ్మకం ఉంటేనే మనము రక్షణ తీసుకోగలుగుతాం కదా ఇంతకాలం వరకు మనం రక్షణలో లేము ఒకప్పుడు కానీ ఎప్పుడైతే ఏజ్ ప్రొబ్లం తెలుసుకున్నామో ఏజ్ కృషి నమూలు మనం ఎప్పుడైతే బ్యాప్టిజం పొందినమో అప్పుడు ఆయన రక్షలో మనం ఉన్నాం ఆయన కృపలో మనం వచ్చినాము ఆయన కృప ద్వారానే మనల్ని నడిపిస్తున్నాడు ఆయన హోలీ స్పిరిట్ ద్వారానే మనల్ని గైడ్ చేసినమాట దేవుడు కదా ఎందుకంటే జాన్ లెవెన్త్ చాప్టర్ సిక్స్టీన్ సెవెంటీన్త్ లో కూడా ఉంటాయన్నమాట ఫ్రమ్ హిస్ ఫుల్నెస్ వీ హ్యావ్ ఆల్ రిసీవ్ గ్రేస్ అపాన్ గ్రేస్ జాన్ లెవెన్త్ చాప్టర్లో సిక్స్టీన్ సెవెంటీన్ చదివితే మీకు అర్థమవుతుంది దేవుని యొక్క గ్రేస్ మనం ఎట్లా పండుకున్నామో యోహాన్స్ వార్త లెవెంత్ చాప్టర్ సిక్స్టీన్ సెవెంటీన్ చదివితే అందుకు తోమా, అందుకు దిదు అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోటకు మనము వెళ్ళదామని తన తోటి శిష్యులతో చెప్పాను వేసి వచ్చి ఇది వరకే అసలు నాలుగు దిలములు సమాధిలో ఉంచారని తెలుసుకున్నాను మన అది కాదు సిక్స్టీన్ సెవెన్ చాప్టర్ కదా లెవెన్త్ చాప్టర్ లో చూస్తున్నా John 14 నేను తండ్రిని వేడుకుంది మీ యొక్క ఎల్లప్పుడూ ఉంటుకై ఆయన వేరొక ఆదరణకర్తను యొక్క ఉత్తరవాదిని అనగా సత్యస్వరూపమైన ఆత్మల్ని పరిక్రయించును లోపము ఆయనను చూడదు ఆయన ఎరగదు కనుక ఆయనను పొందలేదు మీరు ఆయనను ఎదుగును ఆయన మీతో కూడా నివసించను మీలో ఉండండి మళ్ళీ ఆయనే ఈ వాక్యం చదివినప్పుడు మనకు అర్థమైపోతుంది ఫోర్టీన్త్ చాప్టర్ లో ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ లో ఎందుకంటే మీరు నన్ను ప్రేమించిన నా ఆజ్ఞలు గాయకొందరు నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ధ ఎల్లప్పుడూ నుండును అంటే దేవుడు ఎల్లప్పుడు మన దగ్గర ఉండాలి అంటే ఆయన యొక్క ఆదరణకర్త మనకి కావాల్సిందే ఆయన ఆధనకర్త మనలో ఉంటే సత్య స్వరూపి అయిన దేవుడిని ఆత్మచిత మనము నడిపింపగలుగుతాం అనమాట అంటే దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటే మనం కొత్త థింగ్స్ నేర్చుకోగలుగుతాము ఆయన ఆదరణ మనకు ఆయన సహవాసం మనకు ఆయన తోడు మనకు కాబట్టి ఆయన సత్యంలోనే మనం నడిపిస్తూ ఉంటారనమాట దేవుడు ఎందుకంటే వెళ్ళినప్పుడు ఆయన మనకు ఆధునికర్తగా ఉంటానని చదివిచ్చిన దేవుడు కదా మరి ఆ కాలంలో వాళ్ళందరూ ఆ పనుగ రోజు ఆ దేవుని యొక్క పరిశుద్ధాత్మ కోసం కనుక్కుంటారు కాబట్టి దేవుని యొక్క ఆధునికర్తగా ఆయన పరిశుద్ధాత్మని పంపించినాడు అదే రీతిగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఈ కాలం వరకు కూడా రన్ అవుతుందన్నమాట మన తండ్రి ఇచ్చిన పరిశుద్ధాత్మ శక్తి చేతనే మనము ఈ పాటి వరకు ఉన్నాము ఆయన గ్రేస్ లో మనము ఆయన కృపలో మనం బ్రతుకుతూనే ఉన్నాము ఆయన గ్రేస్ ఆయన కృప ఎంత గొప్పది అంటే అంత గొప్పది వాళ్ళ ఆ గ్రేస్ లో మనం ఉండాలా ఆయన సత్యంలో మనం ఉండాలి అనంటే కంపల్సరీగా సహవాసం మనకు అనేది కావాలా అంటే హోలీ స్పిరిట్ గైడ్ గైడెన్స్ అనేది మనం కావాలా హోలీ స్పిరిట్ గైడెన్స్ అనేది మనలో లేకపోతే పడిపోతాం అనమాట ఫ్రమ్ హిస్ ఫుల్నెస్ వీ హ్యావ్ ఆల్ రిసీవ్ గ్రేస్ అపాన్ మై గాడ్ అనమాట దేవుని యొక్క కృప ఎల్లప్పుడూ అనమాట ఫుల్నెస్ అనేది మనకు ఉంది దేవుని యొక్క కృప మనం రిసీవింగ్ చేసుకున్నాము దేవుని యొక్క కృప మనకు ఉంది ఆయన కృప మనలో ఉంది కాబట్టి ఆయన గ్రేస్ ఎప్పటికీ మన మీద ఉంటేనే ఉంట గ్రేస్ అపాన్ గ్రేస్ అనమాట గ్రేస్ మీద గ్రేస్ మనకు పెరుగుతూనే ఉంది అనమాట అందుకే ఆయన అంటున్నారు కదా దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి మనం పొందుకున్నప్పుడు ఆయన మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటిది ఆయన యొక్క ఆత్మచత మనకు నడిపింపు అనేది ఉంటది కాబట్టి మనం ఏం చేయాలంటే సర్వలోకానికి వెళ్ళి ఆయన సువాత ప్రకటించాలన్నమాట సర్వ సృష్టికి ఆయన సువాత ప్రకటించాలా అట్లా ప్రకటిస్తేనే కదా అనేకులకు తెలియజేయబడుతుంది దేవుని యొక్క పరిశుద్ధాత్మ నిజమైన దేవుడు ఆయన ఆత్మ పొందుకుంటే మనం సత్యంలోనే నడవగలుగుతాము ఇంకా మనం సత్యము కొంతమంది అంటారు కానీ కొంతమంది పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు నాకు కొంతమంది అడిగినారు భాషలు మాట్లాడేతారు అన్ని చేశారు నిజంగానే దేవుని యొక్క ఆత్మ ఉందా అని కొంతమంది క్వశ్చన్స్ వస్తుంటారు మనకి ఎందుకంటే నాకు అట్లా క్వశ్చన్ వేసారు కాబట్టి నేను చెప్తున్నాను ఎందుకంటే ఫస్ట్ జాన్ సెకండ్ చాప్టర్ లో మనకు ఉంటది సెకండ్ చాప్టర్ ట్వంటీ సెవెంత్ ఉంటది వాళ్ళు మనకు క్వశ్చన్ వేసారు నిజంగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ మీలో ఉందా దేవుని యొక్క స్పిరిట్ మీరు పొందుకున్నారా ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు ఒక్కొక్కరు అని కొంతమంది క్వశ్చన్స్ నాకు వేసినారు కొంతమంది నా ఫ్రెండ్స్ నాకు ఒక ఆమె నాకు క్వశ్చన్ ఎందుకంటే ఆమె ఆ రుచి పొందలేదు ఆ క్వశ్చన్ మనకు అడిగింది అడిగినప్పుడు నేనైతే ఒకటే అని అనుకున్నా దేవుని యొక్క వాక్యము అంటే దేవుని యొక్క పరిశుధాత్మం మనం పొందుకున్నప్పుడు ఆ యొక్క మనము ధరింపజేయగలుగుతాము ఆ తొమ్మిది ఆత్మ ఫలలు మనకు ఉండగలుగుతాయని గలీషన్స్ ఫైవ్ ట్వంటీ నేను చూపించినను ఆ ఎందుకంటే ప్రేమ సంతోషము సమాధానము ఇవన్నీ మనకు ఉండాలా ఆ తొమ్మిది ఆత్మ ఫలలు ఉండాలా అది ఉంటేనే కదా దేవుని యొక్క సాహసం మనలో ఉండగలుగుతుంది అయిన ప్రేమ మనలో ఉండగలుగుతుంది నేను చెప్పిన ఎందుకు అనంటే దేవుని యొక్క ఆత్మా మనం పొందుకున్నప్పుడు అది సత్యంలోకి నడిపిస్తుంది అది అబద్ధం కాదని ఆ మనకి ఇక్కడ ఉంటది ఫస్ట్ జాన్ సెకండ్ చాప్టర్ లో ట్వంటీ వచనంలో ఉంటది ఇక్కడ ఏమనుందంటే ఫస్ట్ జాన్ సెకండ్ చాప్టర్ ట్వంటీ వచనంలో అయితే ఆయన మీరు పొందిన అభిషేకము మీలో నిలిచి ఉన్నది గనుక ఎవడనూ మీకు బోధించక్కర్లేదు ఎవరు కూడా బోధించాల్సిన అక్కర్లేదని అంటున్నారు ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు అది అన్నిటిని గురించి మీకు బోధించున్న ప్రకారము ఆయన మీకు బోధించున్న ప్రకారము ఆయనలో మీరు నిలిచి ఉన్నారు మరి చూడండి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు సో దేవుని యొక్క పరిశుద్ధాత్మ పొందుకుంటాము అన్ని చేయగలుగుతాం కానీ కొన్ని కొన్ని బోధించాల్సిన అవసరతలు మనకు ఉండవు కొన్ని కొన్ని దగ్గరనేమో బోధించాలా కొన్ని కొన్ని దగ్గరనేమో మనం వైట్ చేస్తుంటాం అనమాట మనకు అవకాశం ఉంటే బోధించవచ్చు కదా అంటే అది మనకు అవకాశం ఉంటే ఆ వాక్యం మనం విల వినగలుగుతాము లేకపోతే ఆ బోధం మనకు అవసరం లేదు ఎందుకంటే నువ్వు ఇతరులకు చెప్పడానికే అని నాకైతే అట్లా అర్థమైంది అందుకే కొన్ని కొన్నిసార్లు మనకు అవకాశం ఉన్నప్పుడు మనం వాక్యం చెప్పగలుగుతాం కొన్ని కొన్నిసార్లు అవకాశం లేకపోతే వింటా ఉంటాం మన వాక్యాలు అంటే ఆ వాక్యము నీ హృదయానికి కావలిస్తే నువ్వు వినగలుగుతావు ఒకవేళ ఆ వాక్యం నువ్వు ఇతరులకు బోధించాలని అనుకుంటే ఆ టైంలో నువ్వు బోధించగలుగుతావు అందుకే నీకు అక్కర్లేదు అని అంటే కొన్ని కొన్ని దగ్గర ఇంకొకలాగా చూసుకుంటేనేమో ఆయన మీరు పొందిన అభిషేకము నిలిచి ఉన్నది కనుక ఎవరు మీకు బోధించి ఎందుకంటే దేవుని యొక్క అంటే నువ్వే గైడెన్స్ నువ్వే కరెక్ట్ గా నీలోనే దేవుని యొక్క ఆత్మ ఉన్నాక దేవుని యొక్క ఆయన సాహవసం అనుకు బోధించిన అక్కడ మనని కదా అందుకే ఆయన అంటున్నావు అని కూడా రాసాం కాబట్టి లేదు ఎందుకంటే ను కంప్లీట్ గా దేవుని యొక్క వాక్యంలో ఆయన యొక్క హోలీ స్పిరిట్ లో డెప్త్ గా వెళ్ళిపోతే ఎవరు కూడా మనకు బోధించాల్సిన అవసరం లేదు చూసుకుంటే అట్లా బోధించే వారిలాగా ఉండగలుగుతాము ఎందుకంటే అది సత్యమే అబద్ధం కాదని సెలివిస్తున్నమాట దేవుని యొక్క వాక్యం అందుకే ఆయన హోలీ స్పిరిట్ పొందుకోండి అని చెప్తున్నారు మెయిన్ ఇంపార్టెంట్ మాకు కావాల్సింది అదే దేవుని యొక్క పిల్లర్ ఆఫ్ ఫైర్ ఎందుకు కావాలి అంటే దేవుని యొక్క పిల్లర్ ఆఫ్ ఫైర్ మనకుంటే మనం సైతాన్ని కూడా ఆ తొక్కవేయడానికి దేవుడు అలాంటి శక్తిని మనకి అందుకే అంటారు కదా పాములను తిరుగు తొక్కుటకు దేవుడి శక్తులు బలమంతటి మీద మనకి అధికారం అనుగ్రహించాడు కాబట్టి ఆయన అంత అధికారం ఎందుకు ఇచ్చిన అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనం పొందుకున్నాము అంటే మనకి ఇచ్చినట్ ఆయనే ఆయన ఆల్రెడీ ముందే సీల్ చేసుకొని పెట్టుకున్నాడు ఆయన ముందే వీళ్ళు నా కొరకు సిద్ధపడి ఉన్నారు అని దేవుడు రాసిపెట్టుకున్నారు కాబట్టి మనం ఒక్క నిమిషము సరే అందుకే ఆయన కృపల్లో మనం ఎప్పుడో ఉన్నాము ఈ సృష్టి మొదల కాక ముందు మనం ఉన్నాం అనే మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి ఆయన యొక్క పరిశుద్ధాత్మ ఆయన యొక్క కృప ఆయన సహవాసము అన్ని ముందే మనకి ఇచ్చేసాయి అనమాట అందుకే అన్నాడు దేవుడు మే ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ జీజస్ క్రైస్ట్ అండ్ ది లవ్ ఆఫ్ గాడ్ అండ్ ది ఫెలోషిప్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ బీ విత్ ఆల్ ఆఫ్ యూ అని అందుకే ఆయన హోలీ స్పిరిట్ సహవాసము ఎప్పటికీ మనలో ఉండాలి ఎందుకంటే ఇప్పుడు అంగరంగ దినాలు ఎట్లున్నాయో మనకు తెలుసు మరి ఆ దినంలో మనం మోసపోకుండా ఉండడానికి దేవుని యొక్క పరిశుద్ధాత్మ పొందుకోవాలా మనం రక్షణ పొందినం కాబట్టి ఆయన యొక్క వాగ్దానం చేత ఆయన కృప చేత మనకి ఆ న్యూ థింగ్స్ ఇంకా మనం ఏం నేర్చుకోవాలా అంటే ఆయన ఫస్ట్ సామ్యలు సిక్స్ చాప్టర్ టెన్త్ వచ్చడంలో కూడా ఉంటుంది అనమాట ఆయన ఆత్మ పొందుకున్నప్పుడు అన్ని న్యూ థింగ్స్ మనం మాట్లాడుతారు కృత దేవుడు మనకి ఇస్తూ ఉంటా కదా అందుకే దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు ఆయన సహవాసం మనకు ఉన్నప్పుడు ఆయన ఆతంకతగా మనకుండి మనకు నడిపించినప్పుడు మనం డెఫినెట్ గా ఆయన కృపల్లో ఉన్నాం కాబట్టి అవన్నీ మనకి ఇచ్చినారు ఆయన కృపల్లో లేకపోతే ఇంతవరకు మనం వచ్చేవాళ్ళం కాదు అందుకే ఆయన అంటారు రోమా ఎయిత్ చాప్టర్ లో పుట్టింత వచ్చినా ఆయన అంటారు మీరు దేవుని ఆత్మచేతని ఎందరో నడిపింపబడదురు వారందరూ దేవుని కుమారులు ఎందురు ఎలయనగా మరలా భయపడకము మీరు దత్తపుత్ర ఆత్మను పొందలేదు కానీ ఆ పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితే ఆ ఆత్మ కలిగిన వారుడై మనము అబ్రహాము తండ్రి అని మొరపెట్టుచున్నాము అంటే దేవుడు మనల్ని ఆయన రక్తం చేత కొన్నాడు కాబట్టి ఆయన రక్తం మనల్ని కొనుక్కున్నాడు అందుకే మనం దేవుని యొక్క బిడలము అని మనం మొర ఉంటాము అందుకే మనం దేవుని సన్నిధిలో ఎంతో వేడుకుంటున్నాం దేవాన్ని పరిశుద్ధాత్మ శక్తి చెత మమ్మల్ని నడిపించు నీ యొక్క పరిశుద్ధాత్మ కుమ్మరించు దిన దిన మేము నూతనగా నూతనంగా నడుచుకోవాలా ఇవన్నీ మనం మన తండ్రికి మనం మూడబడతాం ఎందుకంటే ఆయన మనల్ని దత్తగా తీసుకున్నా రోమన్ సైత్య చాప్టర్ ఫోర్టీన్త్ సిక్స్టీన్త్ ఉంటాయి ఆ ఇవి ఆయన మనకి ఇచ్చినట ఎందుకు అనంటే ఈ చివరి మనకు కావాల్సింది పరిశుద్ధాత్మ ఆయన యొక్క తొమ్మిది ఆత్మ ఫలలో గలీషియన్స్ వై ట్వంటీ మళ్ళా ఇవన్నీ మనం పొందుకుంటేనే మనము ప్రాపర్ వే అనేది మనకు ఉంటుంది అనమాట సరైన దారి మనకు ఉంటుంది ఎందుకంటే మన తల్లెంపులు మన చూపులు మన నడక ఎవ్రీథింగ్ గైడ్ చేస్తూ ఉంటాయి అనమాట దేవుడు ఆత్మ మనలో ఉంటే డెఫినెట్ గా ఆయన మనం టీచ్ చేస్తుంటాడు ఇది న్యూ థింగ్ ఇలా నడుచుకోవాలని వే ఇది ఇది అని మనకు దేవుడు ఈచ్ పాయింట్ చిన్నపిల్లలి ఏ విధంగా నడిపిస్తామో తల్లిదండ్రులు అదే రీతిగా మన తండ్రి మనల్ని దత్తకు తీసుకున్నారు కాబట్టి ఆయన డెఫినెట్ గా ఆయనే ఆత్మ పరిశుద్ధాత్మ అంటే ఫెలోషిప్ ఆయన సహవాసం ఉన్నంత వరకు మనం ఎక్కడ తప్పిపోమో అందుకే దేవుడు మనకు సహవాసం పెట్టినాడు ఆయన ఆత్మచేత ఆదరణకర్తగా మనకి ఇచ్చినాడు అందుకే అందుకే గ్రేస్ మనకు కావాలా ఆయన లవ్ ఆఫ్ గాడ్ కావాలా ఆయన ఫెలోషిప్ కావాలన్నమాట అందుకే పిల్లర్ ఆఫ్ ఫైర్ సరైన పిల్లర్గా మనం ఉంటేనే క్రిస్తస్ పునాది మీద మనం కట్టబడితేనే కదా ఆ యొక్క ఫైర్ మనలో ఉండగలుగుతుంది దేవుని యొక్క పరిశుద్ధాత్మ అందుకే మన ప్రతి ప్రవక్తను అంతటా దేవునికి అప్ప చెప్తున్నాము ఆయన గైడ్ చేస్తున్నారు కాబట్టి ఆయన హోలీ స్పిరి ద్వారానే మనము రన్ అవుతున్నాము ఇష్టం వేలు మనం వెళ్తలేము ఎందుకంటే చిన్న తప్పు పెద్ద తప్పు ఏది చేసినా మన హృదయము మనకు మాట్లాడుతూ ఉంటుంది అంటే దేవుడు మనలో ఉండి మాట్లాడుతూ ఉంటాడు అందుకే ఆయన అంటుండ్రు హోలీ స్పిరిట్ మోస్ట్ ఇంపార్టెంట్ అంట హోలీ స్పిరిట్ మనకి ఎప్పుడు తోడుగా ఉండాలా అందుకే హోలీ స్పిరిట్ బి విత్ ఆల్ ఆఫ్ యూ అని అంటున్నా మనం దేవుని యొక్క పరిశుద్ధాత్మ పొందుకుంటేనే ఉండాలా ఉంది కూర్చుంటే కాదు ఆయన కృపలో ఉండాలా ఆయన పరిశుద్ధాత్మలో ఉండాలి అంటే కృప ఆల్రెడీ అయితే దేవుడు ఇచ్చిండు కానీ రోజు మన కృప మీద కృప పొందుకుంటేనే ఉండాలా మన లైఫ్ ఇటర్నల్ వరకు ఇటర్నల్ లైఫ్ వరకు ఆయన కృపల్లో ఉండాలా ఆయన పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉండాలా ఇవి రెండు మెయిన్ అనమాట అంటే ఆయన సహవాసం మెయిన్ పరిశుద్ధాత్మ సహవాసం మనకు ఉంటేనే తోడుగా ఉంటారనమాట దేవుడు మరి దేవుడి చిన్న వాక్యం దించింది కాక మెయిన్ నేను చేస్తాను ఫస్ట్ బాబా పరిశుద్ధి గొప్ప దేవస్త సంపూర్ణ మోహన తొడ తండ్రి మహిమ స్వరూప దేవ కృప నీకే వర్ణాలి గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రవాహ మమ్మల్ అందరినీ సురక్షితంగా కృపలో భద్రపరచుకున్న మమ్మల్ని సజీలకు నిలబెట్టుకున్న ప్రభావంబడి కృపలు ఓ ప్రభా నా దేవానికి వర్ణాలి సన్నికే కృతజ్ఞతాస్ అర్పించుకున్న మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని అనుగరించారు ప్రతి దశలోనైనా ప్రతి శ్రమల నుంచి ప్రతి అనారోగ్యం నుంచి మాకు విజయం అనుగరించి మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నారు మీ ఆదరణ మీకు పశుదాత్మ సావాసం ప్రభా మీరు మాకు ప్రత్యక్షం అనుగరిస్తున్నారు మరి విశేషంగా ప్రభావ మీ ఆత్మలు మీ ఇంకా సంపూర్ణ ఎదగాలని మాతో మాట్లాడనారు ప్రభా నీకు నీకే కృతజ్ఞతలు అర్పించుకోవడం నైనా సమస్త ఘనత ప్రభావములు మహా తేజస్సు మహేశ్వరి యుగంలో నీకే కలిగియ్య నా నా తండ్రి యొక్క మధ్య మీకు స్వరం ఘనతను భాగ్యాన్ని నా దేవ మీకు పరిశుదాత్మ మీకు ప్రేమ మారుతూనే ఉండాలా పశుదాత్మ సాహవాసం కలిగి మీ ప్రత్యక్ష ఉండాలా ప్రభా ఆత్మ చేత మీరు తండ్రి వందాం వంద చెల్లిస్తామైనా మీ కృప వెంబడి కృప మేము పొందుకోవాలా ప్రభావ ప్రతి దిశలో ప్రభావనైనా మీకు నూతనైన పక్షధాత్మ అభిషేకం మేము ప్రతి మేము పొందుకునే ఉండాలా ప్రభావ ప్రతి దేని నింపుకోవాల ప్రభావ మా హృదయంలో నేను గొప్ప అలాంటి బిడ్డలుగా మేము మమ్మల్ని తయారు చేయని ప్రభావ నా దేవనా ప్రభావ మీరు మేము సిద్ధపడాలా నీకులు మేము సిద్ధపరచాలా ప్రభు దేవాత దేవాయి లోకమంతా అబద్ధ బోధలో పడినైనా మతపరమైన జీతంతో జీవిస్తుండగా ప్రభావందరినీ ప్రభా మీ సత్యవృతమైన నడిపించాల ప్రభా నా దేవనా నాయన ఈసీ ప్రభా నీకులు ప్రభావ తండ్రి ఏసయ్య మీరు అక్కడ దినాల్లో ప్రభావిత అక్కడ చూచిన ప్రభావ గ్రహించలేని ఉంటుంది ప్రభావ వాళ్ళందరూ ఆత్మీనేతలిప్పండి సత్యం గ్రహించలేదనే సహాయపడండి ఆ రీతిగా ప్రభా మీ నూతనమైన అభిషేకం నిత్యం మాకు అనుగ్రహించి నడిపించండి మీరు అక్కడ తొలిగింది ప్రభా మీ సిద్ధపడాలా నీకులు మీ సిద్ధపరచాలా సమస్త శిష్యులుగా చేయాలా ఓ ప్రభా ప్రతి దినం ప్రభా మీ ఆత్మ చేత మీరు నడిపించబడాలా పరశురాత్మ లేనివాడు కాదన్నా ప్రభా కాబట్టి ప్రతి క్షణం మేము పరిశుధాత్మను ఇంటేనే మీ శరీరంగా జీవించాం ప్రభా చీర తీరుకులు నెరవేర్చం ప్రావా ఎందుకంటే ఆత్మ చేత క్రియలను సంపేయమన్నారు ప్రావా కాబట్టి మీ ఆత్మ పూర్ణిగా ప్రతి క్షణం మేము జీవించాలా మీతో కనెక్టివిటీ కావాలా ప్రావా ఆత్మలో మేము జీవించాలా ఆత్మస్వరూపులుగా మేము జీవించాలా అలాంటి ఆత్మీయ జీవితంలో నడిపించండి మాలో ఇంకేమన్నా బలహీతలు ఉంటే శారీరకమైన జీవితం ఉంటే తొలగించండి ప్రాభ వాటి నుంచి మాకు విడుదల కల్పించండి ప్రభావ నా దేవ వాటిని ఒప్పుకొని మీ కనికిరం పొందాలా మీ కృపలు మేము జీవించాలా యథార్థ హృదయం కలిగే ప్రభావతి దశలో ప్రభావ నా తన్ని ఇస్తు ప్రభావ మిమ్మల్ని ప్రేమించి నేను శుతించి ఘనపచ్చి తయారు చేయండి నా ప్రభా నా తండ్రి వాకిందరూ మాట్లాడిన ప్రభావ నీకు వంద నీకు ఇస్తూ శోతాలు అర్పించుకోవడం అయినా ఒక దీపా కూడా మీరు తాకాడిన ప్రభావ మీరు స్వస్థ మంచి ఆరోగ్యం దగ్గర మీ పరలోపించి మంచి ఆరోగ్యం దేని ప్రభావ కుటుంబీకులందరినీ ప్రభావ నూతనంగా అభిషేకించి మీరు వాడుకోండి దేవా మీ కొరకు శాసన పెట్టుకున్నాయి ఆ రీతిగా ప్రభావ ఢిల్లీ బయర్ గురించి ప్రార్థిస్తున్నాం దేవా బ్రదర్ మీ పాకండి ప్రభావ మీరు బలపర్చని ప్రభావ మీకు నూతనమైన పరిశోధత్మ అభిషేకం దయచేయండి తరలో కొద్ది ధ్యానం చేతి నింపండి ఆ ఫీవర్ని ఏ సీకరిస్తున్నాం ఓ దేవ ప్రతి అనారోగ్యంపై విడిచిపెట్టి బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తున్నా ఈ క్రీస్తు నామో హలలియ శరీరం ప్రతి అనారోగ్యం కొట్టివే ప్రభ మీరు సంపూర్ణ స్వస్థపచ్చే దేవుడు తను ప్రార్థనకు విజయం తెచ్చేయండి ఓ ప్రవ తన ప్రతి ప్రార్థనకు మీరు జవాబు తెచ్చేయండి మీ కొరకు శాసన పెట్టుకోండి నూతనగా అభిషేకించండి ప్రతి చోట మీ కొరకు వాడుకునే ప్రోగ బలపరచండి కుటుంబం మీరు ఆశ్రయించి దీవించండి అగ్నికం చేసిన దృష్టి మీరు కాపాడి మీ కృపలు భద్రపరచుకోండి చంద్రశేఖరాన్ని కూడా ముట్టండి ప్రభావ మంచి ఆరోగ్యంగా ఇచ్చేయండి పరలోకపు జ్ఞానం చెత్త నింపండి కానీ అనేకమైన విషయాలు అన్నదారు బయలుపరచండి మేము నేర్చుకోవాలా అనేక చోట్ల మీకు సువార్త మేము ఆ రీతిగా ప్రవాహ సత్యాన్ని గ్రహించి మేము ముందు పోలాలన్న సాయపడిని అన్న చుట్టూ అగ్నికంచేనైనా ఉద్యోగ స్థలంలో ఉన్న ప్రతి ఆటంకాలను కొట్టివేయండి మంచి ఆరోగ్యంగా ఇచ్చేయండి కుటుంబకుల చుట్టూ మీకు కనిచేయనైనా గొప్పదే ఇద్దరి పిల్లల గురించి చుట్టూ మీకు కంచే అభిషేకించి వాడుకోని చిత్ర మంచి ఆచేయండి ప్రతి అనారోగ్యాన్ని కొట్టివేని ప్రభావ మీరు సాక్షిని పెట్టుకుని మా కుటుంబాలందరినీ మా బంధువులందరినీ సత్యంలో మేము తీసుకుని నా ప్రభావ తండ్రి నీకు వర్ణాలి స భయంకరమైన శ్రమల కాలంలో ప్రతి శ్రమను మేము జయించాలా దుష్టుడు ప్రభావ అనేక విధాలు కూడా కొడుతున్నట్టు ప్రభావ వాటిని మీరు జయించాలా మేము ముందుకు పోవాలా ప్రాభ వాడు ఏ రీతిగానే భయంకరంగా రోగాలతో అనారోగ్యాలతో ప్రభావ ఉద్యోగ స్థాల్లో పని వాటిలో కూడా భయంకరంగా శోధించిన ప్రభావ వాటి అన్నింటి మంచి విజయం పొందాలా ప్రావా వేరే మాకు సహాయకులు జయించే శక్తి మాకు అనుగ్రించమని ప్రార్థించడం ఆల్రెడీ మీరు మాకు ఇచ్చిన ప్రభావం మేము జయించి మేము ముందుకు పోవాలా ఇంకా ప్రభావం పొందుకోవాలా ప్రతి దినం నైనా జయించాలా ఓపిక సహనం కలిగి దీర్ఘ శాంతం కలిగి ప్రేమ కలిగి సమాధానం కలిగి సమస్త ప్రవర్తనలో మీ తలంపులు మీరు చోటు ఇచ్చి మీ వల్లే మేము జీవించాలని సహాయపడమని మీరు ఆ కృష్ణ సిద్ధపరచుకోమని త్వరలో అన్న ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రార్థించండి అన్న బ్రదర్ లేరు నువ్వు నేను ఉన్నాము వైషుధ్ర ప్రేమాల దేవా కృపణ తండ్రి దేవాయసు ప్రభా నీకు లెక్కలేని వందనాలు కృతజ్ఞత అస్తుతలు స్థోతా హలోజ దేవాసూ మళ్ళీ మీరు మాలో ఉండి గైడ్ చేసిన గొప్ప దేవా నీకు వందనాలు తండ్రి దేవాయసూ ప్రభ ఇలా వేళ ప్రభా నీ యొక్క నూతన బలము శక్తి జతమేం పొందుకోవాల ప్రభు దేవని యొక్క అభిషేకం మాకు దారులుగా కుమ్మరించండి ప్రభా దేవ అయచ్చు ప్రభా మరి నీ యొక్క ఆత్మజీత మాకు నడిపింపు దయచేయని తండ్రి నీకే స్తౌతం నీకే వద మా ప్రతి తలంపులు మా ప్రతి కూడా ప్రభా మీకే అప్ర ప్రభా నీ తలంపుల చేత మమ్మల్ని నడిపించండి నీ యొక్క మార్గంలో మమ్మల్ని నడిపించండి దయచేయని ప్రభా నీకేతం నీకేనాలు కృతజ్ఞతలు స్తౌత హలలీ రజ్య దేవాయచు ప్రభా మరి నీ యొక్క కృప వెంబడి కృప మాకు దయచని ప్రభా లవ్ ఆఫ్ గాడ్ ప్రభా ప్రేమ మాకు కావాలా దేవాయచు ప్రభా పరిశుద్ధాత్మ సహవాసము మాకు ఎల్ల వేళ అందుకే ప్రభా మాకు ఎల్లవేళ ప్రభ పరిశుద్ధాత్మ శక్తి ఆ యొక్క సహవాసం ఈ యొక్క ఆదరణ నడిపించని ప్రభా ఎల్ల ప్రభ మేము పొందుకుంటేనే ఉండాలా దేవా మరి నువ్వు అన్నో ప్రభ ఆత్మ లేనివారు దేవ మరిని యొక్క ఆత్మ మీరు మాకు ఇచ్చి మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందన ప్రభా దేవ మారిని యొక్క ఆత్మ చేత ప్రభా ఇంకా మేము కొత్తవి తెలుసుకోవాలా దేవ నూతన బలము నూతన శక్తి చేత మేము నడవాలా గ్రేట్ థింగ్స్ మేము నేర్చుకోవాలా ఎవ్రీథింగ్స్ మేము నేర్చుకోవాలి ప్రభా అన్ని చూసానని మాకు న్యూ థింగ్స్ మాకు నేర్పించని ప్రభావ నీకేస్తూ నీకే వందాలు తండ్రి దేవ ఎవరు చెప్పని విధంగా ప్రభా మేము ఆ విధంగా బోధించాలి ప్రభు దేవ ఎవరు చూడని విధంగా మేము చూడాలి ప్రభా దేవ వ్యూహానికి ఇచ్చిన ప్రభా అలాంటి కళ్ళు మాకు దాయించండి దేవా సంయోచితమైన జ్ఞానం మాకు దయచిన ప్రభా దేవా నీలో మేము ఇంకా ఎదగాల ఇంకా నడవాలా అనేకులకు నీ యొక్క సత్యం మేము ప్రకటించాలి నీ యొక్క సత్యం మా మేము దడ్డలా కట్టుకోవాలి ప్రభా ఎందుకంటే ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ మాలో ఉంటే ప్రభా ఎప్పటికీ ప్రభా మీరు మమ్మల్ని సత్యంలోకే నడిపించే దేవుడో ప్రభా ఏసి అమరణీకే స్తౌతం నీకే వదలతండి దేవ ఏసు ప్రభా దీ బ్రదర్ని మీరు తాకి ముట్టి స్వస్థపరచండి ఆ బ్రదర్ కు నా యొక్క సదిన యొక్క జ్వరని ప్రభా గద్దించి కొట్టివేసి ప్రభా ఏచు కృష్ణనామంలో ప్రభా సంపూర్ణమైన స్వస్థత పొందునగా కామైన ఏచు కృష్ణ నామంలో అగ్నిపించడం తండ్రి ఆ నూతన బలము శక్తి చెత నింపండి ప్రభా అభిషేకించని ప్రభా సేవలో వాడుకోండి ప్రభా ఎక్కడ ఏ ప్రాంతంలోకి ప్రభా సేవ పెళ్లి ప్రభా ఆ ప్రాంతం ప్రభా బిడకు స్వాధీనం కావాల ప్రభా అనేక ఆత్మల్ని ఈ నడిపించే బిడగా తయారు ప్రభా రక్షణ పొందేలాగా సహాయపడండి ప్రభా నీ కష్టవుతున్న తండ్రి దేవుళ్ళ భార్య తాకి ముట్టి స్వస్థపరచండి భార్య భర్త మధ్యలో శాంతి సమాధానం ఐక్యత దీండి బాబు భవిష్యత్తు దీవించండి ప్రభా ఆశీర్వదించేత నీ పని ప్రభా తన ప్రభా నీ యొక్క రెక్కల కింద భద్రపరచుకుని ప్రభా నీకేస్తూ నీకెవ్వండి దేవ కుటుంబం అంతా కూడా సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యం చేత ఉండాలా ప్రభా నీకేస్తవుతాం నీకెవ్వండి దేవాల రామాయణం కూడా మీరు తాకి ముట్టి స్వస్థపరచండి మరి అన్న ప్రతి ఒక్క పనులలో నీ అస్తం తోడించి నడిపించండి ప్రభా అన్నకు సమయోచితమైన జ్ఞానాన్ని దించిన ప్రభావ ఇంకా నూతన బలము శక్తి చేత నిం అనేకమైన గుణమైన మర్మాలు మీరు బయపరచని ప్రభా అన్నకి ప్రభావ మరి ప్రతి ఒక్కటి కూడా ప్రభా మీరు చూపించి ప్రభా మరి అన్న కూడా ప్రభా అనేకులకు యొక్క సత్యం ప్రకటించిన ప్రభా అన్న చెప్పిన వాక్యలు ప్రతి ఒక్కళ్ళు బినాల ప్రభువ దేవాయచ మరి వినే హృదయాల వరకు దాయిచ్చని ప్రభా నీకేస్తూ ఉన్నదండి దేవ అన్న వాళ్ళ వైఫ్ ని స్వస్థపరచండి ఆ కూడా ప్రభా మరి సత్యంలోకి నడిపించని ప్రభా దేవాయచ ప్రభా ఇద్దరిని అభిషేకించండి మీ సేవలోకి నడిపించని మరి కొడుకుల భవిష్యత్తు మీరు దీవించని ప్రభావ చదువుతున్నా కానీ నీ యొక్క అస్తం తోడించి నడిపించని ప్రభావ దేవాయచు ప్రభావ మరి ఒక బాబు లైఫ్ సెటిల్ చేసిన ప్రభా మరి భార్య భర్త మధ్యలో శాంతి సమాధానం ఐక్యత దండి వారికి మంచి జాబ్స్ రావాలా ముఖ్యంగా ప్రభా నీ జీవితంలో ఉండాలని యొక్క వాక్యలు ధ్యానించాలా ప్రభావ సత్వంలోకి మీరు నడిపించని ప్రభా నీకే చిన్న బాబు భవిష్యత్తుని దీవించి ఆశ్వించదని పని ప్రభా దేవా మరి కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మరి ఆ మాధురి సిస్టర్కి ప్రభా సంపన్న స్వస్థత ఆరోగ్యం దిని ప్రభా ఆ బిడ్డ కూడా ప్రాధాన్య జీవితంలో కలిగి ఉండాలని యొక్క వాక్యలు ధ్యానించాలని అనేకులక స్వాత ప్రకటించే బిడ్డగా తయారు చేయని ప్రభా ఇద్దరిని అభిషేకించి సేవలో వాడుకునే ప్రభా పనులు కూడా ప్రభా మరి నీ యొక్క మంచి ప్రమోషన్ రావాల ప్రభా నీలో ఎదగాల ప్రభావ అనేకు లత ప్రకటించే బిడ్డలుగా తయారు ప్రభావ కొడుకు బిడ్డ భవిష్యత్తు దీవించని ప్రభా స్కూల్కి వెళ్తున్నగా వస్తున్నాగా నీ యొక్క అస్తం తోడించని ప్రభా దేవాయిస్ ప్రభా నీ యొక్క రెక్కల ఆరాధించే బిడ్డలుగా తయారు చేయని దేవాయచ ప్రభా నీ అందు భయం భక్తి కలిగి జీవితం వారికి దయచని ప్రభావ దేవుని యొక్క జ్ఞానంలో వాళ్ళ వరదిలాల్లో ప్రభా ఎవ్రీథింగ్ లో వాళ్ళ వరదిలాల్లో యొక్క వాక్యం లైఫ్ లో మీరు నెరవేర్చని ప్రభా నీక స్తూతం నీకు వదాలితండి దేవ అమల చంద్రశేఖర్ తాకి ముట్టి స్వస్థపరచండి అన్న చేసే ప్రతి ఒక్క పనులలో దీవించి ఆశ్వచ్చనిపండి ప్రభా మరి అక్కడ కూడా మీరు తాకీముటి స్వస్థపరిచని ప్రభా దేవాయచ ప్రభా అక్కడ కూడా సత్యంలోకి నడిపించండి మరి కొడుకు బిడ్డ భవిష్యత్తులో మీరు దీవించని ప్రభా యొక్క అస్తం తోడించి నడిపించని ప్రభా ముఖ్యంగా ప్రభా వాళ్ళు కూడా నీ యొక్క సత్యమైన చువాత ప్రకటించాలి ఆ కుటుంబం అంతా సర్వసత్యంలోకి నడిపించని ప్రభా నీకే స్థౌతం నీకే వందనాలి తండ్రి దేవా అయ్యి ప్రభా చక్రవర్తి బ్రదర్ ని జ్ఞాపకం చేసుకుని ప్రభా మన బ్రదర్ వాళ్ళ వైఫ్ కూడా మీరు తాకి ముట్టి స్వస్థక వచ్చి ఆ సిస్టర్ కి మంచి సంతానం దయచేసినందుకు నీకు వందన ప్రభా గర్వించు నీ యొక్క అగ్ని కంచములు వేసి ప్రభా దేవా ఇద్దరిని అభిషేకించండి నీ సేవలు వాడుకోండి అనేక ఆత్మలు నీ నడిపించేలాగా ప్రభా దీవించండి దేవా ఏదైనా ప్రభా సక్సెస్ఫుల్ అవుట్ సాయం దయచేను ప్రభా నీకే స్థౌతం నీకే దేవ తెగల నుంచి కాపాడండి వ్యాక్సిన్ నుంచి తప్పించని ప్రభావ మరి ఇంకొక వైరస్ వస్తుందంటే ప్రభా మరి వాటి నుంచి ప్రభావ ప్రతి ఒక్కరిని మీకు కాపాడండి రక్షించని ప్రభావ దేవ రకరకాల వైరస్ చేత ప్రభావ ఎంతో మంది ప్రాణాలు ప్రభావ కొట్టుకొని వెళ్ళిపోతున్నాయి ప్రభా దేవారికి అవకాశం ఇవ్వండి నీ సన్నిధిలో ఒప్పుకోవడానికి ప్రభావ పచ్చత ప్రభా వాళ్ళ లైఫ్ లో మీ సేవ్ చేయని ప్రభా నీకే స్తౌతం నీకే ఉన్నాదండి దేవ ఆయు ప్రభావ ఈ లోకంలో ప్రభా ప్రతి ఒక్క ఆత్మని నేనే స్తుంచాలని నేనే గణపరచాల ప్రభా ఈ లోక రాజ్యంలో కూడా ప్రభా క్రీస్త రాజ్యం కావాలా ప్రభువా ప్రతి ఒక్కరు నిన్నే నమ్మాల ప్రభా నిన్నే పూజించాల ప్రభా దేవాయి ప్రభా మరో రాబోయే దినాల్లో ప్రభావ ప్రతి ఒక్క బిడ్డని మీరు రక్షించుకుని ప్రభాని ఇంకే స్తౌతం నీకే వదనాలు తండండి అనేక ఆత్మలు ప్రభాని సన్నదికి ఏ ఆత్మ నశించిపోకునే ప్రభావ ప్రతి ఒక్క ఆత్మ దృష్టి నుంచి వారిని కాపాడండి ప్రభాని ఇంకే నీకే వదనాలు తండండి వరుషధర సర్వశక్తి మంత్రుల సర్వ అధికారులు నీకు వందల ప్రభావ రాణి వారిని అందరినీ కూడా ప్రభాని సన్నదికి నడిపించండి సమయం వ్యర్థం చేసుకోకుండా ప్రభావ ఉన్న సమయంలో ప్రభానించడపుటకు ప్రభావ వారితో మీరు దర్శించి మాట్లాడిన ప్రభావ వాళ్ళందరూ ప్రార్థన జీవితంలో కలిగి ఉండాలి ప్రభావీఎం గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ మీరు సేవలో వాడుకునే ప్రభా మరి నీ పరిశుద్ధత గుంపులో మా అందరినీ సిద్ధపరచుకోమని నీ యొక్క రాకడికి మరి ఈ చుకృష్ణ నామంలో ప్రార్థిస్తాం తండ్రి ఆమెన్ మన ప్రభువైన ఏసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు పరిశుధాత్మ నడిపింపు మనందరికీ వైరస్ బాధ్యతలకి కేబీపీ గ్రూపులు బ్రదర్స్ ఇస్తారు అందరికీ వాళ్ళ కుటుంబాలకి ఎంతమంది రాలేదు వాళ్ళ కుటుంబాలకి సరిశుద్ధులకు సేవకులకి విశ్వాసులకి సంఘాలన్నిటికీ సదాకాలం తోడైనది కాక